ం శ్రీగ్రుభ్యో నమ హరి ఓ గణానా గణపతిం హవామహే కవిని కవీనాముపమశేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణోతు్రీమహాత్పతయే నమ సివసమారం శంకరాచార్యబ్యమాన్ అస్మాచార్యపర్యంతందే గురుపరంపరా ఓం భద్రం కర్ణే భిష్యా భద్రం పశ్యే మాక్షిరైరంగైస్తూ వంశస్తమూర్ ఏషేమే ఇంద్రో వృద్ధశ్రవా స్తిన పూషా విశ్వేగాస్తినస్ అరిష్టనే స్వస్తినో బృహస్తర్ద ధాతు ఓ శాంతి శాంతి శాంతి అభూతేశీ సదృశే త్రవర్త నిస్సంగం వినివర్తతే అభూతాభినివేశము వలననే చిత్తము సంసారమునందు ప్రవర్తిల్లి సంసారంలో బద్ధమై ఉంటుంది ఇంట్లో జీవుడని ఒకటి వలన వాడిని ఇంకే అక్కర్లా ఉన్నదల్లా చిత్తము సవిషయం చిత్తం సంసారము నిర్విషయం చిత్తం పరబ్రహ్మ దట్ సెటిల్స్ ఎవరిథింగ్ వెరీ సింపుల్ ఎందుకంటే అహంకారం అనేది కూడా కేవలము చిత్తములోని ఒకనొక స్పందన మాత్రమే అది కూడా చిత్తంలో భాగమే చిత్తం కంటే భిన్నంగా అహంకారం అనేది ఏమీ లేదు అహంకారమే జీవుడు కూడా జీవుడిలో పర్సనాలిటీ వర్సెస్ ఇండివిజువాలిటీ అని రెండు రెండు లెవెల్స్ ఉంటాయి పర్సనాలిటీ అంటే ఒక పరిచ్ఛిన్నమైన దేహానికి సీమితమై ఉండేటువంటి అహంకారం ఇండివిజ్యువాలిటీ అంటే ఓవరాల్గా ఒక దేహానికి కాకుండా ఓవరాల్గా ఒక పరిచ్ఛేదములో ఉండటము సెన్స్ ఆఫ్ సెపరేట్నెస్ మనం ఎవ్రీథింగ్ సో అది ఇండివిజ్యువాలిటీ సో ఇండివిజ్యువాలిటీ ఈజ్ పార్ట్స్ ఆఫ్ ది హోల్ దర్సనాలిటీ ఈజ్ ఎంటైర్లీ ఎ సిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్ మీ దగ్గర ఉంచండి నేను వాటి గురించి తర్వాత చెప్తాను మీకు తీపిట్లుచ్చి ఆ బరువు మీరు మోస్తూ ఉండండి అంటారు పుస్తకాలు బరువు అండి ఇదోటు అలా మోస్తూ ఉండడం ఇదో పని చిత్తము నిర్విషయం చిత్తం సవిషయం చిత్తం నిర్విషయం చిత్తం బ్రహ్మ సవిషయం చిత్తం అంటే బంధము తర్వాత ఆ విషయమును కూడా ఇక్కడ నిమిత్తము అని వర్ణిస్తారు సో అనిమిత్తం చిత్తం సనిమిత్తం చిత్తం ఏమంటే ఆ రకమైన భాష పరిభాష మనం చూస్తున్నాం అనిమిత్తస్య చిత్తస్య అనుత్పత్తి చిత్తము పుట్టింది పుట్టిందంటే ఏమిటి ఒక పరిచ్ఛిన్న వ్యక్తి రూపంగా ప్రకటమయ్యేది అంటే దానికి ఏదో నిమిత్తం ఉంటుంది ఏదో వాసన భయము కామన అవి ఉండబట్టే అది పుడుతూ ఉంటుంది సో అహం సుఖీ జాత అహం దుఃఖీ జాత అనే ప్రయోగాలు అనే అనుభవాలన్నీ కూడా ఒక్కొక్క స్థితి పుడుతూ ఉంటుంది పుట్టింది గిట్టుతూ ఉంటుంది ఎందుకు పుడుతోంది ఇలాగే ఈ చిత్తం ఒకసారి సుఖరూపంగా ఇంకోసారి దుఃఖరూపంగా ఈ చిత్తం ఎందుకు ఇలా పుడుతోంది అంటే నిమిత్తం ఉండబట్టి పుడతాం ఏమిటా నిమిత్తము అంటే హేతుఫలములు కారణకార్యములు సాధన సాధ్యములు కర్తృత్వ భోక్తృత్వములు కర్తృత్వం సాధనం భోక్తృత్వం సాధ్యం హేతు ఫలం ఇవి ఇవన్నీ సిమిలర్ సేమ్ థింగ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డిఫరెంట్ వర్డ్స్ సో ఇవి నిమిత్తం ఈ నిమిత్తము ఉన్నంత వరకు అంటే ఏమిటి హేతుఫల అభినివేశమున్నంత వరకు ఆ చిత్తం పుట్టుతూనే ఉంటుంది హేతుఫల అభినవేశం పోతే అది పుట్టడం మానేస్తుంది ఈ హేతుఫలములు ఈ ద్వంద్వము ద్వయము అన్నారు దాన్నే ద్వంద్వము లేక ద్వయము హేతులు ఫలము ఈ ద్వంద్వము ఇది యథార్థమా అయథార్థమా అయథార్థము కాబట్టి అయథార్థమైన దాని అన్ను మీరు అభినవేశం పెట్టుకుంటే అభూత అభినవేశాద్ది దాని గురించి మనం మాట్లాడుతున్నాం సదృశే తత్ప్రవర్తతే సో అభూతమైన అభినివేశం ఉన్నప్పుడు దానికి తగ్గదాని అందే వాడు ప్రవర్తిల్లును ఇప్పుడు మీకు నేను మాయా మేడం స్టోరీ చెప్పారు మాయా మేడం స్టోరీలో తెగాడు మేడంను చూసి ప్రేమిస్తాడు ప్రేమించి ఇది గుర్తుండ స్టోరీ ప్రేమించి వెంటబడతాడు వెంటబడితే ఆవిడ చూస్తుంది వీడు నా వెనకాల వస్తున్నాడు ఏమిటని దీన్ని స్టాకింగ్ అంటే మామూలుగా వెస్ట్రన్ పరిభాషలో ఇట్ ఈస్ కాల్డ్ స్టాకింగ్ స్టాకింగ్ అంటే ఒక వ్యక్తిని ఎన్నుకుని జనరల్గా ఒక అందమైన అమ్మాయిని ఎన్నుకుని ఆ అమ్మాయి వెంట వెళ్తూ ఉండడం అమ్మాయి బస్ ఎక్కితే బస్ ఎక్కడం మళ్ళీ బస్సు దిగేసేసింది అనుకోండి వీడి కూడా దిగేయడం అంటే వీడికి ఇంకా ఫలానా చోటుకి వెళ్ళాలి ఉండదు ఆ అమ్మాయి ఏ అమ్మాయి ఇరవై నెంబర్ బస్ ఎక్కితే ఇరవై నెంబర్ ఎక్కుతాడు పది నెంబర్ ఎక్కితే పది నెంబర్ వీడి కట్టే పర్టికులర్ బస్సు కంగారం ఉండదు ఇంకా బట్ స్టీల్ దేర్ లాంగ్ టైం సో అలాగా అమ్మాయి వెంట వెళ్తూ ఉండి ఇవాడు అమ్మాయి చూసింది వీడిని నమ్మ స్టాక్ చేస్తున్నాడు అని గమనించింది గమనించి జనరల్గా స్టాకింగ్ చేసినప్పుడు వెస్ట్లో ఏం చేస్తారంటే వాళ్ళకి అది ఇష్టం లేకపోతే పోలీసు రిపోర్ట్ ఇస్తారు వెంటనే పోలీస్ అరెస్ట్ చేస్తారు అలా ఇట్ ఈస్ వెరీ డేంజరస్ క్రైమ్ ఇక్కడలాగా వేషాలు కావు యూ కెనాట్ స్టాప్ ఏ లేడీ లైక్ దాట్ సో దేవిల్ అరెస్ట్ అండ్ దెన్ కాబట్టి ఆవిడ ఎందుకులే అంత దూరం ఎందుకు వెళ్ళడం పాపం వీడెవడో ఇంతకీ ఆ కథలో ఆమె వైట్ ఉమన్ వీడి ఇండియన్ ఆ కథలాగా కథ లా ఉంది వీడు ఫోన్ బియల్ కస్టప్పుడు పనిచేసేవాడు ఎందుకు మనం వెంట పడుతున్నాడు అని ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి వదులుగా వీడిని అడుగుతుంది ఏమాయ్యా నువ్వు నా వెంట పడుతున్నావు రోజు చూస్తున్నాను ఏమిటి సమాచారం అంటే నేను నిన్ను ప్రేమించాను అని వీడు అప్పుడు సరే అయితే నాతో రా అని అక్కడ ట్యూబ్ పడతారు మండల్లో అండర్ గ్రౌండ్ రైల్వేని ట్యూబ్ పడతారు ఆ ట్యూబ్లో ప్రయాణం చేస్తున్నావిడ రోజు వీడు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆవిడ వెనకాల ఈసారి ఆవిడతో కలిసే ప్రయాణం చేశాడు నాకు దాన్ని తీసుకెళ్తున్నాడు రూమ్కి తీసుకెళ్తున్నాడు అవి ఇంటికి తీసుకువెళ్ళి లోపల కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఇప్పుడు చెప్పు టేబుల్ ఉంటుంది ఇలాగా ఆ టేబుల్కి ఎదురు బొదురుగా ఇప్పుడు చెప్పు ఏమిటే నువ్వు నన్ను ప్రేమించానున్నావు కదా నాలో ఏమి చూసి అంటే నీ యొక్క అందమైన కేశపాశ్యాన్ని చూసి ప్రేమించిన బ్లాండ్ అంటారు బ్లాండ్ మామూలుగా ఈ కేశపాశమును వెస్టర్న్ స్టైల్లో బ్లాండ్ వర్సెస్ బ్రూనెట్ అని రెండు ఉంటాయి బ్లాండ్ అండ్ బ్లాండ్ బ్రూనెట్ అంటే ఇంకో అంటే కొంచెం నల్లటి కేశములు ఉంటే బ్రూనెట్ తెలుపు నలుపు కింద అలా మిక్స్డ్ కింద రాగి వర్ణంలోనో ఏదో ఉంటే దాన్ని బ్లాండ్ అంట అదొక ఫ్యాషన్ జస్ట్ మేజర్ బిగ్ ఫ్యాషన్ ఇట్ సో నీ బ్లాండ్ హెయిర్ చూసి నేను ప్రేమించాను అని అంటాడు వీళ్ళు ఇండియా నుంచి వెళ్ళాడు కదా అది చాలా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట అంటే ఆ బ్లాండ్ హెయిర్ తీసి టేగులు పెడుతుంది అది దట్ ఈస్ ది పాయింట్ అది నీళ్ళు ఏమీ కాదు అదే అభూతము అది అభూతం అంటే అభూతం అంటే ఈ కగ్గా పడిపోతాడు ఇతగా అయినా ఇంకా అధినవేశం పోదు ఇంకా ఉంటుంది ఓపీసర్ సగం పోయింది ఇంకో సగం ఉండి వెంకన్ లేని వెంకన్ తెచ్చిపెట్టుకుని నీ యొక్క పలువరస అందమైన పలువరస చూసి ప్రేమించాను అంటే ఓహో అలాగా కట్టుడు పళ్ళు తీసి టేబుల్ ఇప్పుడు చెప్పుకున్న మీరు జేని చూసి ప్రేమించేవాడు అంటే ఓ దండం పెట్టి పారిపోతాడు అక్కడి నుంచి సో ఈ విధంగా అభూత అభినవేశం ఉన్నప్పుడు సదృశే ప్రవర్తతే దానికి తగ్గట్టుగా దాని ఎందే ప్రవర్తిల్లుతాడు ఎప్పుడైతే వ స్వభావంశుద్ధ్వైవ ఆమె యొక్క బ్లాండ్ హెయిర్ అది అభూతము అందమైన చిరునవ్వు కూడా అభూతము ఎప్పుడైతే తెలిసిందో ఏమైనా నిస్సంగం వినివర్త వెనక్కి వచ్చేస్తాడు ఆసక్తి కూడా తొలగిపోయి వెనక్కి వచ్చేస్తాడు ఇలా ఒక స్టోరీ కింద చెప్పడం అంటే అక్కడ ఆ మేడంకి మాయా మేడం అని పేరు ఎందుకంటే ఆమె చూపించినటువంటి ఆ బ్లాండ్ హెయిర్ అంటే పలువరస అది అద్భుతం అది వాస్తవం కాదు అది అదంతా అద్భుతం అదేవిధంగా ఆ మాయా మేడం ఆ ఈశ్వరుని యొక్క మాయాశక్తి మన ముందు ఇలా ఆకర్షణీయంగా ఏ ప్రపంచాన్ని విదర్శిస్తోందో మనం ఆ చూసి ఆ ప్రపంచంలో ప్రపంచంలో వీడు ప్రేమలో పడతాడు ప్రపంచం ప్రేమలో పడిపోతాడు అంటే ఆసక్తి ప్రపంచమునలే ఆసక్తితో వీడు జీవిస్తూ ఉంటాడు ఆ విధంగా ఎవడైతే ప్రపంచమునందు ఆసక్తిని పెంచుకుని ఉంటాడో వాడు హేతు ఫలములనే పడిపోతాడు ప్రపంచంలో ఏవో ఫలాలు ఉంటాయి వాటి చేత ఆకర్షితుడవుతాడు ఆకృష్టుడవుతాడు అనాలి ఆకృష్టుడవుతాడంటే మీరు ఇబ్బంది పడతాడని అదపడతాడని నేను ఆకర్షితుడవుతాడని ఒక ఇడాగమన్ లేని చేసి ప్రయోగించాను ఇడాగమం చేయాలా సో ఆకర్షితుడవుతాడు ఆకర్షితుడయ్యి దాంట్లో ప్రవర్తిస్తూ ఉంటాడు కానీ వస్తభావం సబుద్ధ్వైవ ఇదంతా కూడా మాయానగరి జగత్ మాయానగరి అది మాయచేత కల్పితమైన నగరము తప్ప ఇంద్రజాలము తప్ప దాంట్లో వాస్తవికత ఏమీ లేదు ఈ సత్యాన్ని తెలుసుకుని వాడు వెనుకకు నివృత్తుడైపోతాడు అక్కడ ఉన్నాం మనం తస్య ద్వయస్య వస్తున అభావం యదా బుద్ధవాన్ సో హేతుఫలములనే ద్వయము అది యథార్థం అనుకుంటాడు అనుకుంటూ ఇప్పుడు తెలుసుకుంటాడు ఈ హేతువు ఈ ఫలము అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కామనలు ఆ కామనలను ఫుల్ఫిల్ చేయటానికి అండర్టేక్ చేసేటువంటి యాక్షన్సు ఆ యాక్షన్స్ అనుకున్న విధంగా ఫలాన్ని ఇచ్చిన సందర్భంలో ఆ ఫలాలు ఇవంతా కూడా ఒక పెద్ద మాయా దీంట్లో దేని వాస్తవికత లేదు సంసారంలో ఉన్నవాడికి ఈ మాట అది బుద్ధికి రాదు ఎందుకంటే ఆ సంసారం మందల ఆకర్షణ అంత బలంగా ఉంటుంది దీనికోసం గృహస్థుడా లేకపోతే బ్రహ్మచార్యా లేక సన్యాసియా అన్నది పాయింట్ కాదు ద పాయింట్ ఈజ్ హౌ మచ్ యూఆర్ ఎన్ ఎంద్రాస్డ్ ఇన్ దట్ వరల్డ్ మీకు ప్రపంచం గురించి మీకున్న భావజాలం ఏ రూపంగా ఉన్నది ఈ ప్రపంచమంతా సత్యం అని మీకు అనిపిస్తోందా మీరే సంసారం దీనికోసం వేషం ఏమిటి లేకపోతే భాష ఏమిటి అన్నది ముఖ్యం కాదు ఆశ్రమం వర్ణం ఇవే ముఖ్యం కాదు మీకు ఈ ప్రపంచమంతా సత్యంగా ఆకర్షణీయంగా భాషిస్తోందా ఎస్ అని మీరంటే మీరే సంసారం ఇంకా మీకంటే వేరే సంసారం ఎవడం ఉండదు కాబట్టి ఎప్పుడైతే వీడు ఈ ద్వయము హేతుఫల రూపమైన ద్వయము అంటే ద్వంద్వము ఇది వస్తువు కాదు ఇది యాజ్ ఎ వస్తు ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇట్ అపియర్స్ ఇట్ ఈజ్ ఎన్ అపియరెన్స్ యూనివర్స్ అబ్జర్వేషనల్ ట్ యాక్చువల్ జగత్ అన్నది అబ్జర్వేషనల్ తప్ప యాక్చువల్ కాదు ఇప్పుడు సినిమాకి వెళ్తారు సినిమా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది చాలా అబ్జార్బింగ్గా ఉంటుందండి టూ అండ్ హాఫ్ అవర్స్ మిమ్మల్ని అలాగే కట్టి అట్టె పెడుతుందండి అలాగే ఫిక్స్ అయిపోయి ఉంటాడు మామూలుగా పల్లెటూరు మరి ఇప్పుడు ఎలా ఏడిచిందో నాకు తెలియదు కానీ ఆ థియేటర్స్లో ఫ్యాన్ తిరగదు నల్లు కుడుతూ ఉంటాయి గాలి ఆడదు చుట్ట కాల్చేవడు అప్పట్లో బీడీ కాల్చేవాడు చుట్ట కాల్చేవాడు అన్నీ నడిచేవి ఏ సినిమా హాల్లో ఆయన కూడా వాడు ఆ వేడి లేకపోతే చలికాలంలో చలి వేడి వేడి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాడు దాన్ని అలా పట్టుకుని ఆ సీట్ని అలా పట్టుకుని అలా చూస్తూ ఉండిపోతున్నాయి అలా కళ్ళప్ప అంత గట్టిగా అబ్జార్బ్ చేస్తుందండి వాట్ యూ సీ ఆన్ ది స్క్రీన్ ఇట్ హ్యాజ్ సచ్ ఎ పవర్ టు డ్రా యువర్ అటెన్షన్ టోటల్లీ అంత పవర్ ఉంది దానికి సో ఇస్ ఇట్ రియల్ ఇట్ నాట్ రియల్ అలాగే సంసారము ఎంత ఆకర్షణీయంగా ఉన్నా కూడా ఇట్ ఈజ్ నాట్ రియల్ అది తెలుసుకోవాల్సి ఉంటుంది అభూతాభినివేశం ఉండకూడదు వస్త్వభావం సబుద్ధ్వ తదా అప్పుడేమవుతుంది తస్మాత్ నిస్సంగం నిరపేక్షం సత్ వినివర్త అభూతాభినివేశ విషయాత్ అంటే మనస్సు ఆ సమయంలో ఎప్పుడైతే ఇది కల్పితము మిథ్య అని వీడు తెలుసుకుంటాడో వెంటనే మనస్సు వెనక్కి మరలును దానికి నిస్సంగం అయిపోతుంది ఎందుకు నిస్సంగం అవుతుందంటే ఏ ద్వైతమునందు అంటే ఏ హేతుఫలములయందు నేను ప్రవర్తిల్లుతున్నానో ఆ హేతుఫలముల రూపమైన ద్వైతము ద్వయము అసత్యము అని తెలియటం వలన అసత్యం మీద ఆకర్షణే ఉంటుంది సత్యమైతే ఆకర్షణ కానీ అసత్యం మీద ఆకర్షణ ఏ ఉంటుంది ఇప్పుడు అది బంగారము అంటే పట్టుకుని జేబులో పెట్టుకున్నామని ప్రయత్నం చేస్తాడు దాచి ముచ్చి బంగారం అంటే ఇంకేమి ముచ్చి బంగారం అని ఒకటి విన్నారా పేరు ముచ్చి బంగారం ఉండేది ముచ్చి బంగారం అయితే అలా పారేస్తాడు దాన్ని మళ్ళీ జేబులో పెట్టుకోవడం పొట్లను పెట్టడం లేకపోతే బీరువాలో పెట్టడం అదేవిధంగా ఈ జగత్తు అసత్యము అని ఎప్పుడైతే తెలిసిపోతుందో చిత్తానికి చిత్తమే చిత్తమంటే మీరే మీరే చెప్తము చిత్తమే మీరే అప్పుడు ఏమవుతుందంటే అది నిస్సంగం అయిపోతుంది నిస్సంగము నిరపేక్షం దాన్ని ఆశించటం మానేస్తుంది ఆ జగత్తు మీద అపేక్ష ఉండదు జగత్తులో మనిషి సంచారం చేస్తాడు జగత్తులోనే వ్యవహరిస్తాడు కానీ అపేక్ష ఉంటుంది అపేక్షారహితంగా వ్యవహరిస్తాడు ఇప్పుడు ఏదైనా సినిమా వచ్చిందనుకోండి ఇప్పుడికే సినిమా దృష్టాంతం చెప్పాను కనుక అదే కంటిన్యూ చేస్తున్నాను సినిమా వచ్చిందనుకోండి మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి దెన్ వాట్ విల్ హ్యాపన్ ఆ అంత అడ్వర్టైజ్మెంట్ చేస్తారు సినిమా గురించి మీ ఎదురుకుండా బోల్డ్ అంత అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది విల్ ఇట్ టేక్ యూ దేట్ వోంట్ గో దాట్ ఎందుకని యూ ఓంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ నిరపేక్షం బికమ్స్ డిసింట్రెస్టెడ్ అది వైరాగ్యం అంటే అటువంటి విరక్తం అయిపోతుంది మనస్సు అప్పుడు ఆ భూతాభినివేశములో విషయమైనటువంటి ద్వైతం నుంచి అది వెనుకకు మరలును అన్నే నివృత్తి అంట ఎప్పుడైతే మనస్సు ఈ ద్వయము నుంచి వినివృత్తమై వెనుకకు మరలు అప్పుడు అది శాంతముగా ఉంటుంది అశాంతమైన నిర్విషయమైన మనస్సునకే మరో పేరు బ్రహ్మ అదే ఆత్మా మంచి శ్లోకం ఇంకో మంచి శ్లోకం నివృత్త ప్రవృత్త నిశ్చలాహితా స్థితి విషయ స హి బుద్ధానా తాయ్యమద్వయ ఇదిగో ఇలాంటి శ్లోకాల్లో ఆ బుద్ధ అనే పదం వినబడుతుంది కదా బుద్ధానాం అని బుద్ధులకు బుద్ధుడు అనే బుద్ధుడు యకవచనం బుద్ధులు బహువచనం బుద్ధుడు అనే మాట ప్రయోగించారు కాబట్టి గౌడపాదాచార్యులు బుద్ధులు బౌద్ధుడు అని ఇది ఒక ఈ అకాడమీషియన్స్ అలాగే ఉంటారు సో ఆయన బుద్ధ అనే పదం వాడితే అంత మాత్రం చేత బౌద్ధులు అయిపోరు బుద్ధ అంటే ఎన్లైటెండ్ సోల్ ఆత్మస్వరూపం యొక్క జ్ఞానము గలవాడిని బుద్ధుడు అంటాడు బుద్ధుడు అంటే తెలివి వచ్చినవాడు ఇప్పుడు పది మంది నిద్రపోతూ ఉంటారండి హాల్లో వాళ్ళలో ఒకడికి తెలివి వస్తుంది ఒకడికి తెలివి వస్తుంది వాడు బుద్ధుడు మిగతా వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు ఈ తెలివి వచ్చిన వాడు బుద్ధుడు వెరీ సింపుల్ సో ఇప్పుడు ఈ మనస్సు నివృత్తమవుతుంది అంటే ప్రవర్తించడం మానేసింది ఎందుకు ప్రవర్తించడం మానేస్తుంది అంటే ఆ ప్రవృత్తి హేతు ఏమిటి ప్రవృత్తి హేతువు అభూతాభినవేశము అది ప్రవృత్తికి హేతువు అభూతాభినివేశములో దాన్ని చక్రం అన్నారు అభూ చక్ర ప్రవృత్తి అంటే తిప్పడం తిరగడం వీళ్ళు తిరుగుబాటుతో మనుషులు సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటారు అలా తిరుగుతూ ఉంటారు ఈ తిరగడం దాని యంత్రము అంటారు బ్రాహ్మయ్య సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ సకల ప్రాణులు కూడా ఆ యంత్రం మీద కూర్చున్నాయట ఆ యంత్రం మీద కూర్చున్నాయి ఇంక దిగలేవే ఇప్పుడు యంత్రము ఇలా తిరిగి యంత్రం ఆ యంత్రం మీద మీరు ఎక్కుతారు ఉత్సాహంగా ఎక్కుతారు ఈ కున్నాడు యంత్రం మీద ఉత్సాహంగా ఎక్కుతాడు ఓసారి నేను ఆ యంత్రం మీద ఎక్కాను చిన్నప్పుడు తీర్థం అంటే మేళ అనమాట ఆ మేళాలో ఓ యంత్రం పెట్టారు ఆ యంత్రం మీద నేను ఎక్కుతానని పేర్చిపెట్టాను నాకు గుర్తుంది అంటే మా నాన్నగారు చెప్పారు ఆ యంత్రం మీద ఎక్కకు ఎందుకంటే ఇంట్లో పండగ పండగ నాడు గారెలు బూర్లు పెండి వంటలు వచ్చేశారు అవి శుభ్రంగా తినేసాం ఎంత తినగలమో అంత తినేసాం పిల్లలం కదా తినేసి ఇప్పుడు యంత్రం ఎక్కుతానంటే యంత్రం మీద ఎక్కకురా అది మంచిది కాదు భోజనం చేసిన తర్వాత అని పెద్దలకు తెలుస్తుంది కనుక చెప్తారు అదేం కాదు యంత్రం మీద ఆనా వాడికి అనా ఇచ్చేస్తే అందరి మీద ఎక్కిస్తాడు సరే అందరం మీద ఎక్కాం వాడు చెప్పడం ప్రారంభించాడు సరే తిరుగుతుంది అది నాలుగు రౌండ్లు తిరిగేదాకా ఉల్లాసంగా బాగుంది అప్పటి నుంచి చక్కెర ప్రారంభమైంది కడుపులో తిప్పేస్తోంది కళ్ళు తిరిగిపోతుంది అక్కడి నుంచి ఆపు ఆపు ఆపు అని వాడు ఆపడం ఎందుకంటే వాడు అనా తీసుకుంటే ఆపిస్తే మిగతా వాళ్ళు దెబ్బలు వాడు అనా తీసుకుంటాడు వాడు దాన్ని వాడు పది రౌండ్లో ఎన్నో దిప్పుతాడు వాడు లెక్క ఒకటి రెండు పైకిలు ఎక్కాడు లోపల ఎక్కట్టుకుంటాడు పది అవగానే ఆపేస్తాడు వాడు చెప్పడం ఆపేసిన ఇంకో ఫైవ్ సిక్స్ రౌండ్స్ అది కొడుకుతుంది అప్పుడు అది ఆగిపోతుంది అప్పుడు దిగవతలు అప్పుడు ఉన్నమన్నా వాడు ఉన్నదే దింపేస్తాడు దింపేసి ఇంకో బ్యాచ్ని దింపుకుంటాడు ఈ లోపల నేను ఏడు చేస్తూ ఆపో ఆపో ఆపో అని అల్లరి చేసే వాడేమో సో ఈ చక్రం ఇది సంసార చక్రము ఈ సంసార యంత్రము ఈ యంత్రాల్లో ఆరు స్టెప్స్ ఉన్నాయి ఈ అభూతాభినివేశము షడ్యంత్రపు పేరు ద్వారా విడద షడ్యంత్రం అంటే ఏమిటి కుట్ర షడ్యంత్రం అంటే కుట్ర హిందీ పదం ఆ షడ్యంత్రము ఉన్నా షడ్చక్రమున షడ్చక్రం అంటే ఇంకోది అనుకున్నారు సుమా కుండలిని ఆ చక్రాలు కావు ఇది వేరే అది ఉపాసనాది ఈ షడ్యంత్రం అంటే ఏమిటంటే ఆత్మయే బ్రహ్మ ఆత్మ పూర్ణము తన స్వరూపము పూర్ణము అనే జ్ఞానం వీడికి లేకుండుట నెంబర్ వన్ నెంబర్ టూ అంటే ఎప్పుడైతే నేను పూర్ణుడను అనే జ్ఞానం లేదో నేను పరిచ్ఛిన్నుడను దేహానికి పరిమితమైన ఉంటాడు అప్పుడు ఈ దేహము సత్యము ఈ దేహము కంటే భిన్నంగా నానాత్మవిశిష్టమైనటువంటి జగత్తు సత్యము నెంబర్ టూ అది ఏమండి ఇప్పుడు ఈ దేహ జగత్తు నానాత్మవిశిష్టమైనది అని మీరు ఎప్పుడైతే అన్నారో ఈ జగత్తులో ద్వంద్వములు ఉంటాయి సుఖముంటుంది దుఃఖముంటుంది శీతము ఉష్ణము మంచి చెడు పుణ్యము పాపము స్వపర హేతుఫల ఇలాగా ఎన్నెన్నో ద్వంద్వాలు ఉంటాయి ఆ ద్వంద్వములు సత్యము మూడవ చక్రము ఆ ద్వంద్వాల్లో ఒకదాని మీద రాగము ఇంకొక దాని మీద ద్వేషము సో నాకు ఇది ఇష్టము నాకు ఇది ఇష్టము కాదు రాగము ద్వేషము ఉంటాయి ఈ రాగద్వేషముల పట్టులో ఉంటాడు వీడు ఇది నాలుగు తర్వాత ఈ ఫలానా వస్తువు లభిస్తే నాకు సుఖము ఇది లభిస్తే దుఃఖము అని సుఖదుఖాలని ఆ రాగద్వేష కారణంగా మీకు వస్తువుల రోజు ముడిపెట్టుకుని ఉంటాడు సుఖదుఖములు బాహ్య వస్తువుల చేత కలిగించబడతాయి అనే హేతుఫల రూపంగా స్వీకరించి ఉంటాడు అది ఐదవది తర్వాత ఈ సుఖదుఖములను పొందుట కొరకై కర్మను చేసి ఆ కర్మఫల రూపంగా సుఖాన్ని దుఃఖాన్ని పొంది ఆ సుఖదుఖములు తనవే అనుకుని అహం సుఖీ అహం దుఃఖీ అంటే అర్థమేటో తెలుస్తుందండి అహం సంసారీ సంసారి అన్న దానికి డెఫినేషన్ అహం సుఖీ అహం దుఃఖీ నేనొకప్పుడు సుఖిని మరొకప్పుడు దుఃఖిని అనే ఆ బంధంలో ఆ చక్రంలో ఉంటాడు ఇది అహం సుఖీ అహం దుఃఖీ దేవ్ అహం సంసారీ ఇది ఆరోపణ ఇది షచ్చక్రం ఈ షక్రము ఇది అభూతాభినివేశము ఈ అభూతాభినవేశం కారణంగా వీడు సంసారంలో ప్రవర్తిల్లుతున్నాడు ఎప్పుడైతే ఈ అభూతాభినవేశము తొలగిపోయిందో అప్పుడు వాడు నివృత్తస్య నివృత్తుడైపోతాడు అప్రవృత్తస్య ఒకసారి ఈ అభూత అధినవేశం నుంచి నివృత్తుడైపోయాడంటే ద్వైతము నుంచి నివృత్తి అయిపోయేటంటే ఇంకా వాడిలో ప్రవృత్తి ఉండదు కర్తృత్వభోక్తృత్వములు ఉండవు అప్పుడు వాడి మనస్సు ఆ చిత్తము నిశ్చలమైపోతుంది తదా నిశ్చలా స్థితి ఇప్పుడు చిత్తము అన్న ఆత్మాన్న ఒకటే ఇక్కడ ఇక్కడ ఈ చర్చలో చిత్తము అన్నా ఆత్మ అన్నా ఒకటే కిందే చెప్పేస్తారు ఎందుకంటే నేను ముందే మీకు మనం చేశాను నిర్విషయం చిత్తమేవ ఆత్మ సవిషయమైతే అదే సంసారం అవుతుంది నిర్విషయమైతే ఆత్మయే ఇప్పుడు ఇక్కడ ఇది నివృత్తమైపోయినది నివృత్తం అంటే ద్వయం నుంచి నివృత్తమైనది అంటే దీని ఎందు ఈ హేతుఫల రూపమైన నిమిత్తం లేకుండా అనిమిత్తమైపోయినది అని మనం ఇప్పుడు అనిమిత్తమైతే అదే ఆ చిత్తమే ఆత్మ అని ఇప్పుడు ఒక ప్రశ్న ఆ ప్రశ్న ఏమిటంటే ఆత్మ సహజంగా దాని స్వరూపంలో అది సనిమిత్తమా అనిమిత్తమా అని ప్రశ్న దానికి సమాధానం ఏమిటంటే అది అనిమిత్తము ఆత్మస్వరూపత అనిమిత్తము అంటే ఆత్మస్వరూపము నుండు హేతుఫలములు మొదలైనటువంటి ద్వంద్వములు యథార్థముగా లేవు అవి ఉన్నట్లు భాషించుతాయి అవి భాషించినప్పుడు అవి యథార్థముగా స్వీకరింపబడినప్పుడు అదే ఆత్మ చిత్తరూపముగా సంసారి అయిపోతుంది ఆత్మయందు ఈ నిమిత్తము అంటే ద్వయము యథార్థముగా లేదు అంటే అర్థమట్టు తెలుసునండి స్వర్గము నరకము మనం స్వర్గ గురించి ప్రస్తావన చేస్తాం పుణ్యం చేసుకుంటే స్వర్గమని పాపం చేస్తే నరకం అని అంటాము ఈ స్వర్గ నరకములు వాటికి హేతువులైనటువంటి ఫలములు వాటికి హేతువులైనటువంటి పుణ్య పాపములు ఆత్మస్వరూపమునందు యథార్థంగా లేవు లేవు ఆత్మస్వరూపము ఆత్మ అనిమిత్తం తర్వాత ఇప్పుడు దేవలోకప్రాప్తి అంటే ఉత్తమ జన్మ అధమ జన్మ ఇవి హై అండ్ లో ఇవి ఆత్మస్వరూపంలో యథార్థంగా ఉన్నాయా లేవా లేవు తర్వాత కర్మ కర్మ అంటే హేతువు ఈ కర్మ ఆత్మస్వరూపంలో యథార్థంగా ఉందా లేదా అంటే లేవు అంటే అర్థం ఏంటంటే ఆత్మస్వరూపము పరమార్థంగా ఆ చైతన్య రూపమైన సత్త దాని ఎందు జాగ్రత్ స్వప్న సుశుక్తి అనే మూడు అవస్థలు కూడా కల్పితములే ఈ నిమిత్తములు ఈ ద్వయమంతా కూడా హేతుఫల రూపమైన ద్వయమంతా కూడా కేవలము ఈ ఈ అవస్థలు మూడింటికి మాత్రమే సంబంధించి ఉంటాయి తప్ప మీకు ఆత్మస్వరూపంలో ఈ నిమిత్తం అనేది లేనేలేదు అంచేతనే ఆత్మస్వరూపంలో లేని సంబంధాన్ని మీరు కల్పిస్తారు అసంబంధే సంబంధస్య కల్పన సంబంధం లేని చోట వీడు సంబంధాన్ని కల్పిస్తాడు సంబంధాన్ని కల్పించి దుఃఖితుడవుతూ ఉంటాడు సంబంధాన్ని కల్పిస్తాడు ఇప్పుడు అభూతాభినవేశం ఉంటుంది ఇప్పుడు ఒక తేదీ ఉంటుంది ఆ తేదీనాలు నేను పుట్టాను అని ఆ తేదీతోటి వీడు సంబంధాన్ని కల్పిస్తాడు ఒక తేదీనండి ఆ పెట్టుకుంటాడు మే ఫస్ట్ అంటాడు మే ఫస్ట్ మే ఫస్ట్ లేకపోతే ఆ మే టెన్త్ అనేప్పటికీ వీడు సంబంధం కల్పించుకుంటాడు సంబంధం లేని చోట సంబంధాన్ని కల్పించుకుంటాడు వాస్తవంగా ఆత్మస్వరూపంలో సంబంధం అనేది లేనే లేదు తర్వాత దేహము ఇంద్రియములు మనస్సు వీటి ఎడల కూడా నేను నావి అనే సంబంధాన్ని కల్పించుకుంటాడు కాబట్టి ఈ విధంగా కల్పితము అయిన భావనలను బట్టి మీకు నిమిత్తము సన్నిమిత్తముగా భాషిస్తుంది ఆత్మస్వరూపం వాస్తవంగా సన్నిత్తం కాకుండా కాబట్టి ఈ సన్నిమిత్తం అనే భ్రమ నుంచి బయటపడే ఉపాయం ఏమిటంటే ఆత్మస్వరూప జ్ఞానమే ఆత్మస్వరూపము అసంబంధము అసంగము అని వాడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఈ సన్నిత్తత్వము అనే భ్రమ తొలగిపోయి ఆత్మ అనిమిత్తము అనే నిశ్చయంలో విడు ఉంటాడు ఆ స్థితికి నివృత్తస్య అని పేరు నివృత్తస్య ఈ సందర్భంలో ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే హేతుఫల అభినవేశాన్ని బట్టియే జన్మ మృత్యువులు వస్తూ ఉంటాయి ఏమండి ఈ జన్మ మృత్యువు ఇదంతా అజాతవాదం కనుక నేను మీకు ఈ పాయింట్ చెప్తున్నాను వరుస ఇంతకు చెప్పుంటాను ఈ జన్మ మృత్యువులు ఉన్నాయనుకోండి ఈ జన్మ ఈ ఈ జన్మలో ఈ దేహము దీనికి పుట్టుక మరణము గలవు ఇది పుట్టింది ఇది మరణిస్తుంది కానీ దీనికి పూర్వజన్మ లేదు ఇది మరణించిన తర్వాత మరో జన్మ లేదు అని ఎవడైతే అంటాడో వాడు నాస్తికుడు అర్థమైందా మీకు అది అజాతవాదం అని అజాతవాదం కాదు వాడు నాస్తికుడు ఈ దేహం పుట్టింది ఈ దేహం నశిస్తుంది ఇంకెంతకంటే వేరే ఆత్మ ఏమీ లేదు వాడి నాస్తికుడు ఏమండి ఈ దేహం పుట్టింది ఈ దేహం నశిస్తుంది నేనే నేను పుట్టాను నేను నశిస్తాను అంటే నేను మరణిస్తాను మరణించి నేను మళ్ళీ పుట్టాను నేను పుట్టడానికి ముందు పూర్వజన్మ ఉండే ఇది సో పూర్వజన్మ ఉంది పరజన్మ ఉంటుంది ఈ జన్మ ఉంది అని ఎవడైతే స్వీకరిస్తాడో వీడు ఆస్తికుడు వాడే ఆస్తికుడు అంటే మరి పూర్వజన్మ ఉంది పరజన్మ ఉంటుంది మరి అద్వైతులు ఎవరు ఈ మాట చెప్పాను ఇంతకుముందు అద్వైతులు ఆస్తికుల నాస్తికుల ఆస్తికులు కాదు నాస్తికులు కాదు వాళ్ళు ఒక సెట్ ఆఫ్ జన్మని స్వీకరించి అదర్ సెట్స్ ఆఫ్ జన్మని నిరాకరించి వాళ్ళు కాదు అలా చేస్తారు నాస్తికులు లేదా అన్ని జన్మలని స్వీకరిస్తారు ఆస్తికులు వీళ్ళు అసలు ఏ జన్మని కూడా స్వీకరించరు ఇప్పుడు జన్మని స్వీకరించరు గడచిన జన్మని స్వీకరించరు రాబోయే జన్మని స్వీకరించరు ఆత్మకు జన్మయే లేదు అని కాబట్టి అద్వైతులు అద్వైతులు నాస్తికులు కాదు ఆస్తికులు కాదు లోకంలో సాధారణంగా ఎటువంటి భ్రమ ఉంటుందంటే అద్వైతులు అంటే ఆస్తికులనే భ్రమ ఉంటుంది తర్వాత అద్వైత వేదాంతం చదువుకున్న వాళ్ళు కూడా మేము ఆస్తికులము అని నిశ్చయం చేసుకుని వాళ్ళు ఆ ఆస్తిక భావంలో జీవిస్తారు ఆ కారణంగా వాళ్ళు ద్వైతంలోనే జీవిస్తారు చదివింది అద్వైతమే కావచ్చు ద్వైతంలోనే జీవిస్తారు చదివింది అద్వైతమైతే జీవితం అద్వైతం అయిపోదు ఎందుకంటే వీడు చదివింద అద్వైతం జీవితంలో అద్వైతానుభవాన్ని తీసుకు తెచ్చుకోడు ఆస్తికుడుగా ఉంటాడు పూర్వజన్మ ఈ జన్మ నెక్స్ట్ జన్మ ఆ ప్రవాహంలోనే ఉంటాడు చదివింద మాత్రం వేదాంత శాస్త్రం ఇంచేతనే వేదాంత పాండిత్యము బ్రహ్మాత్మావగతి ది ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ బ్రహ్మాత్మావగతి అంటే బ్రహ్మాత్మ సాక్షాత్కారము అది వేదాంత పాండిత్యం కాదు వేదాంత పాండిత్యము బ్రహ్మాత్మ సాక్షాత్కారము కూడా కాదు ఎనీవే ఈ విధంగా వాస్తవంలో ఆస్తికత్వము కల్పితమే నాస్తికత్వము కల్పితమే ఆత్మస్వరూపము ముందు ఆస్తికత్వము లేదు నాస్తికత్వము లేదు అంచేతనే ఆత్మస్వరూపము ఈ రెండు వాదములకు కూడా అతీతంగా ఉంటుంది ఇది ఎలాగంటే ఆకాశము మేఘములతో నిండి నల్లగా ఉంటుందా లేక మేఘములు లేకుండా స్వచ్ఛంగా వినీలంగా ఉంటుందా అని మీరు అడిగితే ఆకాశము రెండింటికే అతీతం ఈ మేఘములతో నిండి నల్లగా ఉండుతా మేఘములు లేకుండా స్వచ్ఛముగా నుండుట వినీలముగా నుండుతా ఈ రెండూ కూడా ఆకాశము యొక్క ధర్మములు కానే కావు కాబట్టి ఆత్మస్వరూపము ఆకాశము వంటిది దాని ఎందు ఈ సంబంధములన్నీ కల్పితమే చూడండి మీకు ద్వైతము అంటే అనేకత్వము హేతుఫలములు సుఖదుఖములు ధర్మాధర్మములు ఇటువంటి ద్వంద్వములు ఇవన్నీ ఇవన్నీ ఎప్పుడైతే మీరు వేదాంత విద్యార్థులుగా ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ ద్వైతమంతా కూడా కల్పితము అని తెలుసుకోవాలి అని తెలుసుకోవాలి ఎలా తెలుస్తుంది అంటే ద్వైతము మిథ్యా లేక కల్పితము అనేటువంటి ఏ విచారమైతే ఉంటుందో దానిని స్వాగతించటం అభ్యాసం చేయాలి దాన్ని ప్రతి అడుగులోనూ దాన్ని రెసిస్ట్ చేయటము దాన్ని అడ్డుకుంటూ ఉండడము మానసికంగా అలా చేసినట్లయితే అది అలా దూరంగానే నిలబడుతుంది దాన్ని స్వాగతించటము తర్వాత దాన్ని ఆకలింపు చేసుకుంటా దానిని జీవితంలో ఆచరణలోకి తెచ్చుకున్నట ఇదంతా అభ్యాసం చేసి ద్వైతము కల్పితము అని తెలుసుకోవాలి ఎప్పుడైతే ద్వైతము కల్పితము అని నిశ్చితంగా మనకి తెలుస్తుందో అప్పుడు అనిమిత్తమైపోతుంది నివృత్మైపోతుంది అనిమిత్తం అయిపోతుంది నివృత్తం అయిపోతుంది మనస్సు ఆ విధంగా మనస్సు ఆ చిత్తము నివృత్తమయ్యేట్లా మనం చేసుకోవాల్సి దానంతరం అది నివృత్ నివృత్తం కాదు అది అలా ప్రవర్తిస్తూనే ఉంటుంది ఆ ద్వయమునందు అభినవేశమును కలిగియే ఉంటుంది కాబట్టి ద్వయము కల్పితము అని దాన్ని బాగా దృఢంగా తెలుసుకుని ఆ ద్వైత నుండి ఆ ద్వైత నుండి మనస్సు నివృత్తమైపోవాల్సి ఉంటుంది తర్వాత మీరు వేదాంతాన్ని అధ్యయనం చేస్తూ కొంత నివృత్తి లభించిన తర్వాత మళ్ళీ సంసారంలో పడిపోయి మళ్ళీ ఆ నివృత్తిని చెడగొట్టుకుని మళ్ళీ ప్రవృత్తిలోకి వెళ్ళిపోయి అలాగే చేయకూడదు మాకు చిన్నప్పుడు ఒక ప్రశ్న అడిగారు హై అడిగిన నేను చెప్పాను ఇంతకుముందు హై స్కూల్లో అడిగిన ప్రశ్న ఒక కప్ప నూతి ఎందుగలడు ఆ నూయ లోతు పది అడుగులు అది పైకి రావాలి ఒకసారి గంతు వేస్తే ఒక అడుగు పైకి వస్తుంది కానీ అడుగు పైకి వచ్చినప్పుడల్లా అడుగున్నర జారిపోతూ ఉంటుంది ఇది ఎన్ని గెంతుల్లో పైకి వచ్చును అని అడుగుతారు మమ్మల్ని ఇలా ఇలా వెళ్ళకూడదు చేసేవాళ్ళు అడిగితే మేమేమో సీరియస్గా క్యాల్కులేషన్ చేసుకోవచ్చి ఇవాళ ఎన్ని గెంతులు క్యాలకులేట్ చేయాల్సిందేం లేదు పైకి రాదు అది ఓ గంట వేదాంతం మరో రోజు సంసారం అలాగే అది అలాగే ఉంటుంది అది అది వేదాంతం అనుభవానికి వచ్చేది ఏముంటుంది కాబట్టి ఆ లాస్ట్ గ్రౌండ్ని గెయిన్ వాట్ ఎవర్ గ్రౌండ్ యూ గెయిండ్ యూ షుడ్ నాట్ లూజ్ ఇట్ ద్వైత వికల్పము విథ్య అని స్పష్టంగా తెలుసుకుని మా చిత్తము నివృత్తమైపోవాలి ఒకసారి చిత్తము నివృత్తమైపోయిందంటే ఆ చిత్తము ప్రత్యగాత్మకంటే అంటే పరబ్రహ్మ కంటే భిన్నము కాదు సో ఆ పరబ్రహ్మమే కల్పితమైనటువంటి నిమిత్తముల ద్వారా కల్పితమైనటువంటి ద్వయం ద్వారా చలనం కల్పితమైన చలనం కారణంగా చిత్తముగా భాషిస్తోంది ఆ చిత్తమే నివృత్తమైపోతే పరబ్రహ్మగా నిలిచి ఉంటుంది నివృత్తస్య అప్రవృత్త భాష్యం కుదము నివృత్తస్య ద్వైత విషయాత్ నివృత్తస్య అంటే వెనుదిరిగిన చెప్తము దేని నుండి వెనుదిరిగినది ద్వైత విషయాత్ నివృత్తము అంటే తప్పనిసరిగా అపాదానం ఉండాలి దేని నుంచి వెనక్కి వచ్చాడు అంటే ద్వైత విషయాత్ అంటే ద్వైతము యొక్క ఫీల్డ్ ఆ ద్వైతము యొక్క డొమైన్ అంటే హేతువు ఫలము కర్మాకర్మ ఫలము పుణ్యం సుఖం పాపం దుఃఖం అనేటువంటి ద్వైతం యొక్క ఫీల్డ్ అయితే అయితే ఉందో దీని నుంచి వెనుదిరిగినది ఆ చెప్తం దీని నుంచి వెనుదిరిగినది అంటే అర్థం ఏంటంటే చూడండి ఈ సృష్టి ఈ సృష్టి అంటే జగత్తు యొక్క సృష్టి దీన్ని సరిగ్గా అర్థం చేసుకునే పద్ధతి ఒకటి ఇప్పుడు దాన్ని ఒక ప్రసిషన్తో మ్యాథమెటికల్గా ఆర్ సైంటిఫిక్గా అర్థం చేసుకోవాలి సృష్టి అంటే ఏమిటి అని మీరు ఎవరినైనా అడిగేననుకోండి అడిగితే ఏముంది ఇదంతా సృష్టి అయ్యో ఆకాశం ఉంది మేఘాలు ఉన్నాయి వర్షం ఉంది రోడ్లు ఉన్నాయి మనుషులు ఉన్నారు పశువులు ఉన్నారు పక్షులు ఉన్నారు అలా కాదు దాన్ని చూడడం దాన్ని కొంత రిడ్యూస్ చేసి సృష్టి అనగా ద్వంద్వముల రూపముగా నుండును ఆ సృష్టిని చూడడం ముందు అలా అభ్యాసం చేయాలి సృష్టి అంటే ద్వంద్వలే అంటే ఎలాగా సుఖము దుఃఖము అనేకదండి సంసారంలో సృష్టిలో జగత్తులో మీకు అనుభవానికి వచ్చేది అదే కదా సుఖము దుఃఖము మంచి చెడు తర్వాత గొప్ప తక్కువ గొప్ప వాడు తక్కువ వాడు ఆ గురించి అనుభవానికి రావచ్చు మన గురించే మనకు అనిపించవచ్చు మాకు చిన్నప్పుడు అనిపించేది మేము చాలా అభాగ్యులం అయోగ్యం వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు అనిపించింది తర్వాత జీవితంలో తెలిసింది మనం అనుకున్నంత అయోగ్యులం అభాగ్యులం మనకి కాదు మనం అనుకున్నంత గొప్పవాళ్ళు కూడా వీళ్ళు కాదు మనమే పొరబడ్డాము అని తర్వాత తెలిసింది హైలో అలాగా ఆ తర్వాత వీడు బాగా పైకి వస్తున్నాడు వాడు వెనక్కి అంటే ఏమిటి పైకి రాడు అంటే ఏమిటి ఇంకొంచెం డబ్బులు ఎక్కువ పోవేశాడని వెనక్కిపోతున్నాడంటే అర్థం ఏంటి ఉన్న డబ్బులు కొంచెం నష్టపోయాడని రెండు మిథనే సో ఈ విధంగా ప్రోగ్రెస్ రిగ్రెస్ సంసారం అంటే ఈ విధంగానే ఉంటుంది తర్వాత విశ్రాంతి శ్రమ మళ్ళీ ఆపోజిట్స్ కాబట్టి ఈ విధంగా జగత్తు అంటే ఎప్పుడు ద్వంద్వముల రూపంగానే ఉంటుంది ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఓకే ఈ ద్వంద్వములు ఇవి సత్యములా కల్పితములా అంటే మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి ఈ ద్వంద్వలు స్థిరంగా ఉంటున్నాయా వచ్చిపోతూ ఉన్నాయా అంటే వచ్చిపోతూ ఉన్నాయి అంటే స్థిరంగా లేవు అంటే కల్పితములే ఇప్పుడు సినిమా తెర మీద మంచైనా చెడైనా అక్కడేమో అలా స్థిరంగా ఉండిపోదు మంచి అనుకున్నది వస్తుంది పోతుంది చెడు అనుకున్నది వస్తుంది పోతుంది వచ్చిపోయింది స్థిరం కాదు ఏది స్థిరం కాదో అది సత్యం కాదు కాబట్టి ఈ ద్వంద్వములతో నిండినటువంటి ప్రపంచము ఇది సత్యము కాదు అని ఎప్పుడైతే ఈ ప్రపంచము ఉన్నంత వరకు ఈ ద్వంద్వాలు ఇలాగే ఉంటాయి ఆ ద్వంద్వాలంటే వచ్చిపోయింది అవి సత్యములు కానే కావు అని మీరు ఎప్పుడైతే ఖచ్చితంగా తెలుసుకుంటారో అప్పుడు నివృత్తి సహజమైపోతుంది ద్వైత విషయాత్ నివృత్తస్య విషయాంతరే అప్రవృత అంటే ఏమిటి మీరు ఇది చాలా చిత్రమైనది ఈ జగత్తు సత్యము అని ఎవరు చెప్పారు మీకు దేవుడు చెప్పాడా వచ్చి దేవుడు చెప్పాడా మీకు దేవుడు వచ్చి నేనే సృష్టించాను అవ్వ ఈ జగత్తుని దీంట్లో నేనే చేశాను చెడైనా నేనే చేశాను అని మీతో ఏమైనా చెప్పాడా వచ్చి ప్రశ్నలు అడుగుతారు దేవుడు ఇలా ఎందుకు సృష్టించాడే ఏమిటి వచ్చి చెప్పాడని నేను సృష్టించానని కాబట్టి సో ఈ వికల్పములను ఈ ద్వైతమును సృష్టించుకునేది మనస్సే మనస్సే సృష్టించుకుంటుంది తాను చేసిన కల్పిత సృష్టిని మనస్సే తిరస్కరిస్తుంది మీరు సినిమాకు వెళ్ళారు మీరు సినిమా దృష్టాంతం చూసుకోండి సినిమాకు వెళ్ళారు ప్రారంభమైంది చూడండి ఏమిటి ప్రారంభమైంది ఓ సృష్టి ప్రారంభమైంది సినిమా అంటే కూడా అది కూడా ఒక సృష్టి కదా ఒక ప్రపంచం ఆ సృష్టి ఎవళ్ళు చేశారు ఆ సృష్టి దేవుడు ఏమైనా చేశాడా మీ మనస్సే చేస్తుంది సృష్టి ఆ తెరకేసి అలా కళ్ళ చూసి ఆ సౌండ్లో అవి విని వాడు వచ్చాడు వాడు మంచివాడు నాయకుడు ఈమెతో పెళ్ళి వాడు విలన్ను ఒక వెలుగు సంతానము అవన్నీ అవన్నీ మీ మనస్సే సృష్టించుకుంటుంది రెండు గంటలు మీరు సినిమా చూశారంటే అర్థమేటండి రెండు గంటలు మీ మనస్సు ఎవ్వెవో సృష్టించుకుంటూ ఉన్నది ఏమండి పోనీ అన్ని సృష్టించారు కదా అక్కడే కూర్చుండిపోవచ్చు కదా అక్కడే ఉంది మీరు సృష్టించిన సృష్టి అంతా ఉంది కదా ఆ తెరనే చూస్తూ అలాగే ఉండిపోవచ్చు కదా అలా మీరు రెండున్నర మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు ఎందుకని మనస్సు తాను చేసిన సృష్టిని తానే తిరస్కరించేస్తుంది రెండున్నర గంటలు అవగానే వాడు శుభం చూపించగానే అంతవరకు చేసిన సృష్టిని అది తానే తిరస్కరించుకుంది ఇప్పుడు శుభం అని చూపిస్తాడు మామూలుగా పూర్వకాలం అలా ఉండేది గ్రూప్ ఫోటో విలన్ కూడా పశ్చాత్తాప పడిపోయి క్షమాపణ అడిగేస్తాడు అడిగిస్తే హీరో హీరోయిన్ క్షమించేస్తారు అప్పుడు అందరూ కలిసి ఒక ఫోటోలాగా వస్తారు శుభం అని అప్పుడు అక్కడే ఉండి ఏమన్నా నాయకుడు నాయక కలిశారు కదా వాళ్ళు పెళ్లి కూడా అయిపోయింది మరి వాళ్ళకి సంతానం కలిగిందా వాళ్ళు సుఖంగా జీవించారా అక్కడే ఉండి ఆ సమాచారం అంతా తెలుసుకున్న అక్కడే ఉండి ప్రశ్నలు అన్ని వేస్తా మీరు కూర్చోచ్చు కదా అలా ఎందుకు చేయట్లేదు మీరు యు ఆర్ కమింగ్ ఆఫ్ వై ఎందుకంటే మీ మనస్సు చేసిన సృష్టిని మీ మనస్సే తిరస్కరించేసింది అప్పుడు ఇంటికి వెళ్ళిపోడదా ఏమండి ఇప్పుడు వీడు వివాహం చేసుకుంటాడు ఈ అమ్మాయిని నేను మూడు నాలుగు స్టేజెస్ చెప్పారు అంతకుముందు అమ్మాయిని ఎప్పుడు చూడలేదు ఆ అమ్మాయి ఎప్పుడు అలాంటి అమ్మాయి ఒకటి ఉందని కూడా వీడికి తెలీదు ఓకే నెంబర్ వన్ వీడి మనస్సులో అమ్మాయి లేదు ఓ రోజా అమ్మాయిని చూశాడు చూసిన వెంటనే లవ్ ఇన్ ఫస్ట్ సైట్ అన్నాడు ఇది స్టేట్ ఆఫ్ మైండ్ కొత్త మనస్థితి అంతకుముందు లేదు ఆ మనస్సు ఇప్పుడు కొత్త రకం మనస్సు ఏమండి అలాగే ఆరు మాసాలు ఎంతో అయింది ఒప్పించి వివాహం చేసుకున్నాడు ఇప్పుడు షీఈ్ వైఫ్ do you love her that i that only keep aside she my wife right. so she is my wife what does it mean manasu nenu antaku mundu nenu premisthunanu ane kalpinchukunna manasu ippudu yemina bharya ani kalpinchukuntundi na inkora adha rendu llo moodello avutundi i hate her antadu ippudu manasu inko kotta chitranini kalpinchukuntundi aa taruvata డివోర్స్ అని మొదలు పెడతాడు అది ఇట్స్ చాలా లాంగ్ ప్రాసెస్ మనస్సుకి చాలా క్లేశాన్ని కలిగించేటువంటి ప్రాసెస్ చాలా అల్లరి చిల్లరిగా ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా కల్పించుకుంటాడు డివోర్స్ అవుతుంది ఇప్పుడు షీ ఈజ్ మై ఎక్స్ వైఫ్ అంటే